అకస్మాత్ అవ అవయవ వైషమ్యాభావాత్ ఇప్పుడు ఆత్మతత్వము సమమెందుకైంది అంటే దాని ఎందు అవయవముల తేడా లేకపోవట ఇప్పుడు మట్టి ఉందనుకోండి మట్టి ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి రోడ్డులో ఎత్తు పల్లాలు ఉంటాయి ఏమండి ఎందుకంటే అది సవయవం నీరులో లోతును పల్ల లోతు లోతు లేకపోవడం ఉంటాయి నీరులో వేవ్స్ తరంగాలు వచ్చినప్పుడు అక్కడ కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి ఎందుకని అది సవయవమైన వస్తువు కనుక వాయువులో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి మనకు కనపడవు విమానంలో వెళ్తూ ఉంటే వాయువులో తరంగాల వల్ల విమానం ఇలా ఇలా కుదురుతుంది అవుతుంది అది వాయువులో కూడా సవయవ ద్రవ్యం ఎత్తుపల్లాలు ఉన్నాయి తేజస్సులో కూడా హెచ్చు ఉంటాయి ఇక్కడ వేడి ఎక్కువ ఉంది అక్కడ వేడి తక్కువ ఉంది సరిగా ఉంది అని హెచ్చు తగ్గులు తేజస్సులో కూడా ఉంటాయి ఆకాశంలో మటుకు ఏ రకమైన అవయవ ఇటు ఏకరకమైన వైషమ్యములు ఉండవు అంటే హెచ్చు తక్కువ ఎక్కువలు ఎత్తుపల్లాలు కింది మీదులు ఇవి ఏమీ ఉండవు స్పేస్లో స్పేస్లో ఏమీ ఉండవు మీరు పైన కింద అన్నది కూడా మీ మానసిక కల్పన తప్పిస్తే ఇన్ స్పేస్ దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఇందువల్ల స్పేస్ సవయవ ద్రవ్యం కాదు అది నిరవయవము స్పేస్కు అవయవాలు లేవు ఎప్పుడైతే అవయవాలు లేవో దానియందు ఏ రకమైన వైషమ్యము ఉండదు సమత్వమే ఉంటుంది ఆత్మ చైతన్యం కూడా అట్టిది ఇప్పుడు సుఖము దుఃఖము అనే వైషమ్యము అది మనస్సునందు ఉన్న వైషమ్యం తప్ప ఆ మనస్సుని ప్రకాశింపజేసే చైతన్యంలో ఉన్న వైషమ్యం కాదది దేహంలో ముసలి వయస్సు అనే వైషమ్యం ఏదైతే కలదో అది దేహానికి సంబంధించిన వైషమ్యమే కానీ ఆత్మ చైతన్యము యొక్క వైషమ్యం కాదు కాబట్టి ఆత్మ నిరవయవము దాని ఎందు ఏ అవయవములు లేవు కాబట్టి దానియందు వైషమ్య హేతువే లేదు అటువంటి వైషమ్యము లే అవయవల వల్ల వచ్చే వైషమ్యము లేకపోవడం చేత అది సమతాంగతం ఆత్మస్వరూపము సమత్వమును పొంది ఉంటుంది ఎద్ది సవయవం వస్తువయవ తదవయవై వైషమ్యంగత్ జాయత్యతే తర్వాత అవయవాలలో వచ్చే తేడా వైషమ్యము అంటే హెచ్చు తగ్గులు తేడాలు అవి ఉండ అది అవి దేనికి ఉంటాయి సవయవ వస్తువుకుంటాయి ద్రవ్యానికి ఉంటాయండి అవయవములు కలిగిన ద్రవ్యానికి హెచ్చు తగ్గులు అవయవాలలో తేడాలు ఉంటాయి అవయవ వైషమ్యం ఒకప్పుడు ఈ తేడాలకే జా పుట్టుక అని కూడా అర్థం ఉంటుంది ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నాడు తల్లి యొక్క దేహంలో అంతర్భాగమై ఉన్నాడు అంతర్భాగమై ఉన్నా ఒక రకంగా తల్లి దేహంలో అంతర్భాగమై ఉన్నా తల్లి దేహ అవయవాల భిన్నమయంగానే ఉన్నాడు తల్లి దేహంలో ఉన్నా కూడా తల్లి దేహం కంటే భిన్నంగానే ఉన్నాడు కదండి అంచతనే పుట్టడము అనేది సంభవం అయింది తల్లి దేహంలో అంతర్గతం అయిపోయి లేవర్ లాగా స్పిన్ లాగా కాలేలాగా అయిపోతే ఇంక వీడేం పుట్టు తండ్రి వీడి తరకాయి కాబట్టి అవయవములలో ఉపచేయ అపచయ ఇప్పుడు విత్తనం ఉంది విత్తనం అంకురం పుట్టింది అన్నారు పుట్టింది అంటే విత్తనంలో అవయవాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా సోయాబీన్ విత్తనం చిక్కుడు విత్తనం చూసినట్లయితే అది ఇలా పగులుతుంది నే నేలలో పాతితే పగులుతుంది ఆ పగిలినప్పుడు ఏమవుతుంది సరిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు బద్దలు అవుతుంది ఆ రెండు బద్దలు బద్దలవ్వడం చేతనే ఇదొక బద్ద అదొక బద్ద అని పేరు వచ్చింది అది బద్దలవుతుంది స్ఫుటి స్ఫుటతి సంస్కృతంగా ఇదొక హాఫ్ అదొక హాఫ్ అవుతుంది దాంట్లో ఏదో పుట్టుకొస్తుంది కాబట్టి అది అవయవముల యొక్క కొన్ని అవయవాలు క్షీణిస్తాయి కొన్ని అవయవాలు వృద్ధి చెందుతాయి దాన్నే అంకురము అంటాం అంకురం వచ్చేప్పటికీ ఆ పైన ఉన్నటువంటి పెంకు పోతుంది ఆ లోపల ఉన్నటువంటి బద్దలు విడి పక్కకు పడిపోయి అవి కూడా పోతాయి అవి అవి తగ్గిపోతాయి శిథిలం అవుతాయి ఈ కొత్తగా పుట్టింది అలా పెరుగుతుంది దీనికే పుట్టుక అంతే కాబట్టి పుట్టుక అంటే ఏమిటి పుట్టుక ఏమిటి పుట్టింది అక్కడ ఉన్నవే రీఆర్గనైజు ఆ రీఆర్గనైజ్ అవ్వడం అంటే ఏమిటి అంతకుముందున్న కొన్ని అవయవాలు క్షీణించి మరియు అవయవాలు వృద్ధి చెందాయి దాన్నే పుట్టుక ఇప్పుడు మట్టి ముద్ద ఉంది మట్టి ముద్దలో అవయవాలు ఉన్నాయి పైభాగం మధ్యభాగం కింది భాగం పక్క భాగం ఈ పక్క భాగం ఇటువంటి అవయవాలు ఉన్నాయి నేను వ్రేళ్లతోటి దీన్ని తిప్పుతో వ్రేళ్లతోటి ఆ నెత్తి మీద పైభాగాన్ని లోతుకు తోశా ఈ పక్క భాగాన్ని ఇటు లాగా అలా చేస్తే దాని ఘటం ఏమిటి ఘటం అవయవాలు కొన్ని అవయవాలు లోపలకు తోషాం కొన్ని అవయాలు పైకి లాగాం అంతే దానికే పుట్టుక అనిపేరు కాబట్టి పుట్టుక లోకంలో ఏది అంగీకరింపబడుతుందో అది ఘటిల్లాలి సంభవం కావాలి అంటే కూడా అది సవయవ ద్రవ్యం అయి ఉండాలి ఆత్మ నిరవయవము ఆకాశము వలె అంచటనే సాధన ఊరికే థియరిటికల్ డిస్కషనే కాదు హౌ టు రిమైన్ స్పేస్ లైక్ స్పేస్ లైక్ చైతన్య రూపంగా నిలిచి ఉండుట అంటే ఆ చైతన్యంలో అవయవాలు లేవు వైషమ్యాలు లేవు ధర్మాలు లేవు అది సమము నిరవయవము సమము వైషమ్యం అనేది లేనే లేదు స్పేస్ లైక్ అంటే అలా నిలిచి ఉండడం అదే మోక్షం కాబట్టి ఏదైతే సవయవమైన వస్తువు ఉంటుందో అదే అవయవముల ద్వారా తత్వ అవయవై అంటే తృతీయ భక్తికి ద్వారా అనర్థం అవయవముల ద్వారా వైషమ్యాన్ని పొందుతూ అంటే హెచ్చు తగ్గులను వైషమ్యము అంటే హెచ్చు పొందుతూ ఉంటే దానికి జాయతే అని ప్రయోగం శబ్దప్రయోగం చేస్తారు వ్యవహారం స్ఫుట్టుచున్నది అనే వ్యవహారం ఉంటుంది ఇదంతూ నిరవయవ్యాత్ సమతంగతీ నైష్ిదవయవై స్ఫుటతి అత అజాతి అకార్పణ్యం కాబట్టి ఈ ఆత్మతత్వం ఏదైతే కలదో ఇది నిరవయవము అవయవములు లేవు కాబట్టి దీంట్లో వైషమ్య హేతువు లేదు కాబట్టి ఇది ఎప్పుడూ కూడా సమత్వమును పొంది ఉంటుంది మనము మీరు ఎప్పుడైతే సమత్వంలో నిలిచి ఉంటారో అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉన్నారని అర్థం మీరు ఎప్పుడైతే వైషమ్యాన్ని పొందారో మీ స్వరూపం నుంచి దూరమైపోయారో అని మీ స్వరూపం నుంచి దూరమై దుఃఖాన్ని అనుభవిస్తారు మీ స్వరూపంలో నిలిచి శాంతంగా ఉంటారు శాంత రూపంలో ఉంటారు కాబట్టి సమత్వము అనేది ఆత్మ యొక్క యథార్థ స్వరూపము అని గ్రహించి ఆ సమత్వంలో నిలిచి ఉండడం ద్వారా మన స్వరూపాన్ని మనం ప్రకటిస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఇది ఆత్మ నిరవయవము కనుక దీంట్లో కొన్ని అవయవముల ద్వారా స్ఫుటతి అంటే ప పగులుట రెండు ముక్కలగుట అనేక భాగములుగా అనేది ఏమీ లేదు అదేమీ లేదు ఆత్మ ఆత్మచైతన్యానికి అటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవు హెచ్చు తగ్గులు లేవు కాబట్టి ఆత్మస్వరూపానికి పుట్టుక అనేది లేదు అజాతి పుట్టుక లేదు కనుక అకార్పణ్యం దైన్యము లేదు పుట్టుకను దైన్యం వస్తుందండి జాతి ఉంటే దైన్యం తప్పదు అజాతి అకార్ అతాతి అకార్పణ్యం జాతి సమంతత సమంతత్ యథా నాయతే అల్పమైన నఫుటతి అది సమంతత నాయితేకి పెట్టారు కంచిత్ నిత్ జాయతే సమంతత మీరు అన్ని విధాలుగా ఏ రకంగా చూసుకున్నా సరే ఎక్కడా ఏది పుట్టిటా అనేది ఏది లేదు పుట్టేది లేదు నాకు ఈ విచితు ఏదీ కూడా పుట్టేది లేదు ఇప్పుడు రజ్జువు పుట్టిందా లేదు అక్కడే ఉంది అది పోనీ సర్పం పుట్టిందా సర్పం ఈ సర్పం ఇప్పుడు లేదు కదా ఇప్పుడో ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతో ఇది ఏది పుట్టలేదు పుట్టిందని వీడు అనుకుంటున్నాడు అంతే ఏదీ పుట్టలేదు ఈ సంసారం అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన మొండా మార్కెట్కు వెళ్ళాడు నూనె కొనుక్కోవడానికి వెళ్ళాడు నూనె డబ్బా నూనె జాడీల్లో అమ్మేవారు ఆ రోజుల్లో పాతకాలపు రోజుల్లో ఒక జాడీడు నూనె ఒక ఆ పది లీటర్ల నూనె ఒక జాడీ కొనుక్కున్నాడు అది ఇంటికి తెచ్చుకోవాలి అక్కడ నూనె మోసివాడు ఒకడు ఉంటాడు వాడికి రూపాయిస్తే వాడు మోసాడు వాడు ఇంటి దాకా మోసిపోస్తాడు అలాంటి వాడిని ఒక కుదుర్చుకుని వాడిని నెత్తి మీద ఒక కుదురు కుదురు చుట్టూ ఒకటి పెట్టుకుని దాని మీద నూనె కొండ పెట్టుకుని నూనె జాడి పెట్టుకుని వాడు మోసుకొస్తున్నాడు ఈయన నడుస్తున్నాడు చేతిలో గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు నడుస్తుంటే వాడు ఆలోచించుకుంటున్నాడు ఏమైనా ఆలోచించుకుంటున్నాడు ఒక రూపాయి వస్తుంది ఈ రూపాయితో వారికి వాడికి కోడి సంస్కారం ఎవరి సంస్కారం వాడిది ఇప్పుడు ఎవడో ఒక ఎంపీ కోడిపంద్యాలు ఆడు చూస్తూ ఆ సంక్రాంతిని గడిపెట్ట వాడి సంస్కారం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కోడి అలాగే వీడు కూడా కోడి కోడి పుంజులు కోడి సంస్కారం వీడిని వీడు ఆలోచిస్తున్నాడు ఈ రూపాయితోటి రెండు కోడి రెండు కోడిగుడ్లు ఆ గుడ్డుని పొదిగితే రెండు పెట్టలు అవి పెద్దవై ఒక్కొక్కటి పదేసు గుడ్లు చొప్పున రెండు పొదలు ఇరవై గుడ్లు పెడతాయి ఇరవై గుడ్లతో మళ్ళీ ఇరవై పెట్టలు అప్పుడు ఒక్కొక్కటి పదేసు చొప్పున మళ్ళీ రెండు వస్తాయి రెండు వేలు అవుతాయి ఇరవై వేలు అవుతాయి రెండు లక్షలు అవుతాయి అప్పుడు పెద్ద వెంకటేశ్వర హ్యాచరీ దానికి వెంకటేశ్వర అని పేరు పెద్ద హ్యాచరీస్ దాని స్టాక్ మార్కెట్లో కూడా ఉంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే ఉంది సో ఈ వెంకటేశ్వర వెంకటేశ్వర వైన్స్ వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపు వెంకటేశ్వర ఇనివే సో నేను అంత పెద్ద హ్యాచరీస్ ఒకటి నాది నిర్మాణం అవుతుంది అప్పుడు నేను కోటీశ్వరుని అయిపోతాను అప్పుడు ఎవరో ఒకళ్ళ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేస్తారు నేను వాళ్ళనేమో నాకు ఇద్దరు పిల్లలు పుడతారు నేను చదువు సంధ్య లేకుండా ఉన్నాను కానీ నా పిల్లల్ని బాగా చదివిస్తాను వాడు స్కూల్కి వెళ్ళకపోతే నేను కుట్టైనా స్కూల్కి పంపిస్తాను కొడుకు స్కూల్కి వెళ్ళట్లేదు అప్పుడే వాడు స్కూల్కి వెళ్ళడానికి మారాన్ని చేస్తున్నాడు ఎందుకంటే వీడు అలా మారాన్ని చేసి కూలివాడయ్యాడు అంచేత వీడు కొడుకు కూడా మారాన్ని చేస్తుంటే వీడు కొడుకును ఒక్క దెబ్బ కొట్టి స్కూల్కి తీసుకెళ్ళాడు ఈ హడావిల్లో ఈ కొడుకును స్కూల్కి తీసుకెళ్లే హడావిల్లో ఈ పైన ఉన్న జడి కింద పడిపోయి పడిపోతే పగిలిపోయి నూనె అంతా చల్లా చెదరైపోయి ఈయన ఈ షావు కాదు ఎంత చౌకుడైతే చూస్తే ఆ నూనంతా నేలపాలై ఉంది అప్పుడు ఆయన అంటాడు పది రూపాయల నూనె నువ్వు నేలపాలు చేసేవరా అని ఆయన వీడినంటే ఈయనంటాడు నీ పది రూపాయల నూనెమిటాయా నాది ఇద్దరు పిల్లలు భార్య పెద్ద భవంతో కోటి రూపాయలు ఖరీద చేసే హ్యాచరీస్ అంతా కూడా నేలపాలైపోయింది అని వాడు మన సంసారం అలాగే ఉంది వీడు మరణించి ముందు సరిగ్గా ఈ స్టోరీ వీడికి ఖచ్చితంగా అది అమలవుతుంది మరణించే ముందు నేను ఈ బ్యాంకులో ఇంత డబ్బు పెట్టానో అక్కడ అంత రియల్ ఎస్టేట్ పెట్టానో ఇక్కడ ఈ ప్రాపర్ట్ తీసుకున్నాను ఈ పిల్లలు ఉన్నారు ఆ మనవాళ్ళు ఉన్నారు వీడంత లెక్కలు వేసుకుంటూ ఉంటాడు భయపడతాడు మరణ భయం ఏమిటి ఒక మహాత్ముడు విశ్లేషణ చేశాడు మరణ భయము తెలుసున్న దానివల్ల కలిగే భయమా తెలియని దానివల్ల కలిగే భయమా డెత్ ఈజ్ అన్ అన్నోన్ ఎలిమెంట్ దానివల్ల భయం అంటే కాదుట ఆ తెలియనిది ఏదో అది భయాన్ని కలిగించదుట దానివల్ల వచ్చి భయం చాలా తక్కువ తెలుసున్న దాని భయం ఏమిటి తెలుసున్న దాని భయం ఈ తెలుసున్నదంతా తన చేతుల్లోంచి జారిపోతుంది అని తెలుస్తుంది దాని భయం ఫీర్ ఆఫ్ లూజింగ్ ది నోన్ నాట్ ది ఫీర్ ఆఫ్ ది అన్నోన్ అది భయం కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు మార్కెట్కి వెళ్ళి ఒక ఖరీదైన వస్తువు కొని తెచ్చుకుందాం అనుకున్నారు కానీ మీరు వెళ్ళడం కుదరక కూలి మీ నౌకర్ని పంపిస్తారు నౌకర్ని పంపించేప్పుడు వాడికి ఎన్నిసార్లు చెప్తారు అరే జాగ్రత్తగా తీసుకురారా నువ్వు అర్థమైందా అని పదిసార్లు చెప్తారు ఎందుకని ఆ పని చెడిపోతుందేమో అని భయం కదా మీరు మీరే వెళ్ళి చేసుకుంటే అంత భయం ఉండదు వాడికి అప్పచెప్పినప్పుడు వాడు సరిగ్గా చేయడేమో అని మీరు భయపడుతూ అప్పచెప్తారు ఏమండి సరిగ్గా డెత్ అంటే అదే వీడి పోగొట్టినటువంటి ఈ సంపదలు ఈ రియల్ ఎస్టేట్లు ఈ డబ్బులు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ సమానంగా పంచుకుని చక్కగా దీన్ని పరిరక్షించుకుంటారో లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడేసుకుని తగలబెట్టేసుకుంటారో అని భయపడుతూ ఉంటాడు అలా భయపడుతూ చచ్చిపోతాడు కాబట్టి వీడు పోగేసిందంతా ఏమైపోతుందో అని భయం వీడు పోగేసిందంతా ఎక్కడుందండి వాడి మానసిక కల్పన తప్పింకెక్కడుందండి కాల్పనిక ప్రపంచం తప్పింకేం లేదండి నాకు ఈ పాయింట్ నా మనస్సుకు వచ్చినంత బాగా మీ మనస్సుకు నేను వచ్చిట్లా చేయగలుగుతున్నానో చేయట్లేదు నాకు తెలియదు కానీ నేను ఒక మాట చెప్తా వినండి మీరు పది లక్షల రూపాయలు చోట ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు ఏమండే మీ జేబులో ఐదు రూపాయలుంటే వెంటనే ఒకప్పు టీ తాగడానికి ఉపయోగపడుతుంది ఏమండే మీరు పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు అది కూడా ఇలాగా దాని నుంచి వచ్చే వడ్డీని మూలానికే కలిపేసేటువంటి డిపాజిట్లు వేశారు క్యూములేటివ్ డిపాజిట్ అంటారు అంటే వీడికి ఆ వడ్డీ తిరిగి భాగ్యం కూడా లేదు వీడికి ఏమంటే అది అలా క్యూములేట్ అవుతూ ఉంటుంది ఏమంటే వీటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఆ డిపాజిట్ వల్ల వీడికి దక్కింది ఏమిటి అది అది వాస్తవమా కాల్పనికమా మీరు చెప్పండి అది కాల్పనికం తప్ప ఇంకా కాదు మొన్న రిలయన్స్ సోదరులు ఒక గ్యాస్ క్యూబిక్ మీటర్ ధర రెండు రూపాయలు అరవై తొమ్మిది పైసలు ఉండాలా మూడు రూపాయలు పన్నెండు పైసలు ఉండాలా అనే ధర మీద ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుని తిట్టుకుని కొట్టుకుని ఇంకా ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు కోర్టులో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏ ధనం కోసం కొట్లాడుకుంటున్నారో ఆ ధనము కాల్పనికమా యథార్థమా మీరు చెప్పండి కాల్పనిక ఎందుకంటే ఆ పూట తాగి కాఫీయే యథార్థం తప్ప ఒక లెక్కలో ఒక లెక్కలో అదే యథార్థం తప్ప ఈ దెబ్బలాడుకుంటున్న ధనం అది కాల్పనికం అది అంత కల్పన కాగితాల మీద అంకెలు తప్ప ఇంకే ఉండదు అది లింగ్విస్టిక్ అది నామరూపాత్మకం దాంట్లో ఏమీ క్రయ విక్రయాలు ఏముండవు ఊరికే ఫిగర్స్ జగిలింగ ఫిగర్స్ తప్ప ఇంకే అటువంటి కాల్పనిక ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు ఈ నూనె మోసుకెళ్ళి వాడి ప్రపంచం కంటే వీళ్ళ ప్రపంచం ఏమంత డిఫరెంట్ అది ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ యు ఆర్ రాంగ్ కాబట్టి అజాతి కాబట్టి అజాతి అకార్పణ్యం సో కించిదపి అల్పమపి నస్ఫుట నేను చెప్పేటువంటి ఇప్పుడు నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వాడి యొక్క ఏ సంసారం పుట్టిందో వాడు బిచ్చగాడు కోటీశ్వరుడయ్యాడు తర్వాత భార్యా కల ఇప్పుడు ఎవరికి వాడికి పెళ్ళి పెటాకులు లేదు ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కలిగారు ఆ పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నాడు ఇదంతా పుట్టింది వాడి మనస్సులో వాస్తవంగా ఏదైనా పుట్టిందండి ఏదీ పుట్టింది కానీ వాడు పుట్టిందన భ్రమపడి సంసారంలో బొద్ధుడే ఉంటాడు వాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నేను పోగొట్టుకున్నది ఏమీ లేదు ఎందుకంటే నేను ఏది పోగొట్టుకున్నాను అనుకుంటున్నానో అది ఎప్పుడూ పుట్టనే అసలు నేను ఆకాశము వలే అజాతి సమం దైన్యము లేని ఆత్మతత్వాన్ని నేనే దీంట్లో పుట్టిందే ఉంది పోయిందే ఉంది నా భార్య పోయింది అన్నాడు ఏమిటి పోయింది భార్య ఎక్కడికి పోయింది భార్య అనే అభిమానం తప్ప భార్య వచ్చింది లేదు పోయింది లేదు ఎవడ బతుకులు వాళ్ళు బతుకులు ఉంటారు ఏదో ఒక అభిమానానికి తేడా వచ్చిందంటే భర్త పోయింది ఏమిటి పోవడం కాబట్టి వచ్చింది అనుకుంటే పోయింది వచ్చింది లేదు పోయింది లేదు కేవలము శుద్ధమైన ఆత్మతత్వం మాత్రమే మిగిలి ఉన్నది అటువంటి అజం ఆత్మతత్వాన్ని నేను మీకు బోధిస్తాను కాబట్టి యథాన జాయితే కించిత్ అల్పమపి నస్ఫుటతి ఇప్పుడు సుఖం వచ్చింది అంటే మనస్సులో ఒక సంకల్పానికి సుఖం అనిపోయారు సంకల్పం పుట్టింది దానికే సుఖం అనిపోయారు ఇంకో సంకల్పం కలిగింది దానికే దుఃఖం అనిపోయారు వీరికి బ్యాంక్ అకౌంట్ గుర్తుకొచ్చింది ఆనందం అనిపించింది సుఖం కలిగింది అంటే దా ఆ సంకల్పానికే సుఖం అని పేరు ఇంకో బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంకు మూసేశారు అది గుర్తుకొచ్చి దుఃఖం కలిగింది అంతే ఈ సంకల్పానికి సుఖమని పేరు ఆ సంకల్పానికి దుఃఖం అని పేరు ఈ సంకల్పము వచ్చిపోయే సంకల్పం అది పుట్టింది కదూ పోయింది కాదు అసలు పుట్టనే లేదది అది పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు సంకల్పం క్షణికం కదండి ఏది క్షణికమో అది అసత్యం అది ఉన్నట్టుగా కనపడుతుంది తప్ప అది పుట్టలేదు ఇప్పుడు సినిమా చూశారండీ రెండున్నర గంటల సేపు ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన అలా నిరంతరంగా అయ్యేయండి పెద్ద పెద్ద ఘటనలు అన్నీ అయ్యాయి పెద్ద పెద్ద నా నాయకులు నాయికలు నటనలు అవన్నీ చేశారు సినిమా అయిపోయింది శుభం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏమీ జరగలేదు అంతా జరిగినట్టుగా అనిపించింది తప్ప ఏమీ జరగలేదు కదా నథింగ్ ఎవర్ హ్యాపెండ్ It appeared as if so many things are happening and happened, so many things are happening, but ultimately nothing ever happened. Manava Jeevita intakanta bhenna vayana ondhaan de, ar onta vayuvu, gali prana vayuvu paikupotun de, anjadine noru vela betta da, ar onta prana vayuvu paikupo yi paikupotte, i dehan toting ka prana nike sammanhan lhe da. ఈ దేహాన్ని తీసుకెళ్లి మట్టిలో కలిపేసి చక్క వస్తారు లేకపోతే బూడిది చేసి తక్కువ అవసరం బూడిది చేసి కూడా వదిలిపెట్టరు ఆ బూడిదిని కూడా కలెక్ట్ చేసి ఒక సంచిలో వేసి నదిలో పడేస్తారు తీసుకెళ్ళి అంటే అర్థమేంటి ఇంకా నామరూపం అనేది ఉండనే వద్దు ఎందుకంటే అది మిథ్య అయిపోయింది దానికి ఇంకా అనవసరం అలా కాకుండా దాన్ని ఒక అక్కడ చోట పెట్టిలో పెట్టి చోట పెట్టారు అనుకోండి దానిపైన స్టోన్ ఒకటి పెట్టాలి ఆ స్టోన్ మీద పేరు ఒకటి రావత్సరానికి ఒకసారి వెళ్ళి రెండు పువ్వులు వేస్తూ ఉండాలి దాన్ని ఏమీ పిచ్చి ఇదంతా ఇదో పూచి కొత్తగా లేరిపోని పూచి ఈ మంచి సాధువులు ఏం మొదలుపెట్టారు ఓ సమాధానం కట్టడం శంకరాచార్యులకి సమాధి లేదు ఏ ఆచార్యుడికి లేదు కొత్త వ్యవహారం ఇదంతా కూడా ఓ సమాధానం కట్టడం ఆ సమాధి లోపల ఏముంది ఆయన దేహం ఉంది ఆయన దేహాభిమానం గలవాడైతే ఆయన సాధువే కాదు నువ్వు దేనికి సమాధి దేన్ని పూజిస్తున్నావు దేన్ని చేస్తున్నావు అంటే ఆయన ఆయన చేసిన బోధకినూ ఏమీ సంబంధం లేదనమాట దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాం దాన్ని నెత్తిమీదేమో నీళ్లు పోస్తూ ఉన్నాం అక్కడ దీపం పెడుతూ ఉండం ఆ దేహాన్ని కొలుస్తూ ఉండడం ఆ దేహమే ఇది అనుకోవడం ఏదో చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని సంప్రదాయాల్లో అయితే ఈ పిచ్చి మరీ విస్తారంగా ఉంటుంది అద్వైత సంప్రదాయంలో ఈ మధ్యనే మొదలైంది అంతకుముందు ఈ పిచ్చి మిగతా సంప్రదాయాల్లో మరీ విపరీతంగా ఉంటుంది ఏమిటిదంతా కూడా కాబట్టి ఏ అంశంలోనూ ఎప్పుడు ఎక్కడా పుట్టుక అనేది లేని ఏ ఆత్మతత్వము గలదో దాన్ని మీకు నేను బోధిస్తాను కించిదల్పమస్ఫుటతి రజ్జు సర్పవత్ అవిద్యాకృత దృష్ట్యా జాయమానం అది అయితే మరి పుట్టుతో ఉంది కదా సినిమా తెర ఫస్ట్ షో సెకండ్ షో మ్యాథిని షో మార్నింగ్ షో అలా నాలుగు షోలు వేసేసి అలా పుడుతూ ఉంటుంది సాగుతూ ఉంటుంది కదా అంటే జాయమానం అంటే చూడవయ్య రజ్జువునందు సర్పం పుట్టినట్టుగా పుడుతోంది ఈ సంసారం అంతా కూడా రజ్జువునందు సర్పం ఎలా పుట్టింది అజ్ఞానం చేత పుట్టిందా జ్ఞానం చేత పుట్టిందా అజ్ఞానం చేత పుట్టింది జ్ఞానం చేత సర్పమే లేదని తెలుసుకున్నాడు అజ్ఞానం చేత సర్పం పుట్టింది అక్కడ లేని సర్పం హఠాత్తుగా వచ్చింది అక్కడికి దాని పుట్టడం అక్కడ లేని సర్పం హఠాత్తుగా వచ్చి పడింది పుట్టుక కాబట్టి రజ్జు సర్పం ఎలా అయితే పుట్టకనే అజ్ఞానం చేత పుడుతూ ఉందో అలాగే వీడి దృష్టి అజ్ఞానకల్పితమైన దృష్టి కనుక అద్ అవిద్యాకృత దృష్ట్యా అంటే అవిద్యాకృత భ్రాంతి రూపయా ఇత్యథ అజ్ఞానం చేత కలిగిన భ్రాంతి డెల్యూషన్ ఏది కావదో అటు అదే దృష్టి ఇప్పుడు సర్పా సర్పాన్ని చూస్తున్నాడు సర్పదృష్టి అంటే ఏమిటా దృష్టి అవిద్యాకృత భ్రాంతి రూపమైన దృష్టి అలాగే సంసారాన్ని తనకంటే భిన్నంగా తాను పరిచ్ఛిన్నమైన దేహాభిమానము గల వ్యక్తిగా వీడు చూస్తున్నాడు అంటే ఏమిటా చూపది నేను పుట్టాను నేను చచ్చిపోతాను అంటున్నాడు అంటే ఏమిటా చూపది అదే అజ్ఞానకృత భ్రాంతి దర్శనం తప్ప మరే దర్శనము కాదది అటువంటి దర్శనం జాయమానం అంటే జాయమానత్వైన ఉపలభ్యమానం నేను పుట్టేను అని స్వీకరించడమే తప్ప ఇంకా మరేమీ లేదు పుట్టేను అనే అభిమానము తప్ప యథార్థమైన పుట్టుక లేదు ముక్తో ముక్తాభిమానిత్వా బద్ధో బద్ధాభిమాన్యపి అని అష్టావక్రగీతలో శ్లోకం ఉంటుంది నేను బొద్ధుడను అనే అభిమానం చేత వీడు బుద్ధుడవుతున్నాడు నేను ముక్తుడను అనే అభిమానం చేత వీడు ముక్తుడవుతున్నాడు వాస్తవంలో వీడు బొద్ధుడు కాదు వీడు ముక్తుడు కాదు బుద్ధుడు కాదు ముక్తుడు కాదు కానీ కేవలము మాన్యత నేను బద్ధుడను ఇప్పుడు దెయ్యం అక్కడ దెయ్యం ఉంది అది షాడో చూస్తాడు వీడు ఒక నీడ కనపడుతుంది రాత్రిపూట దీపాలు ఇటు అటుగా వెలిగేప్పుడు నీడలేవో కనపడతాయి ఓ నీడ వీడికి దెయ్యంలా కనపడుతుంది ఆ నీడలో పురుషాకారాన్ని చూస్తారు నీడ అనేది ఏమీ లేదు అసలు నీడంటే ఏమిటంటే ఏముంది అక్కడ గోడ మీద నీడ ఉంది నీడ ఉందంటే ఏముంది అక్కడ ఏమీ లేదు ఏమీ లేని దానికి నీడ అని పేరు ఆ నీడకి దెయ్యం అని పేరు ఆ దెయ్యాన్ని చూసి వీడు కాబట్టిది దెయ్యం అక్కడ ఉందా ఎందుకు వచ్చింది దెయ్యం అక్కడికి దెయ్యం ఉంది అని వీడు అను అని మా అనే స్వీకారం చేతనే దెయ్యం వచ్చింది దెయ్యం అనగానేమిటి అని కనుక ప్రశ్న వేసుకుంటే ఏమిటవుతుందా దెయ్యం పోతుంది అవుతుంది అది దెయ్యమేనా అని దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి ఏమిటవుతుందండి అది అక్కడ ఉన్న దెయ్యం ఏమవుతుంది పోతుందండి ఎందుకంటే అసలు ఎప్పుడూ లేదు అక్కడ ఎప్పుడూ లేదు అసలు దెయ్యం కానీ వీడు దె లేని దెయ్యాన్ని ఉందని భ్రమపడి వీడు స్వీకరించడం చేత అది దెయ్యమై కూర్చుంది ఆ నీడ ఆ నీడ వీడిని భయపెడుతూ ఉంటుంది మ మనస్సు ఏం చేస్తుందంటే కల్పిస్తుంది తను కల్పించిన దానిని కల్పనగా తెలుసుకుంటే భయమే లేదు కానీ మనస్సు ఏది తాను కల్పిస్తుందో ఆ కల్పన యథార్థం అనుకుంటుంది మొత్తం సంసారాన్ని మనస్సు కల్పిస్తుంది కల్పించేదాన్ని యథార్థమని స్వీకరిస్తుంది స్వీకరించి దానికి భయపడుతూ బతుకుంటుంది ఇదంతా కూడా అజ్ఞాన కల్పితం తప్ప జాయమానము ఏది లేదు ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి నేను పుట్టాను అని మీరు చెప్పారు నేను పుట్టాను అనేటువంటి ఈ పుట్టుక మీ పుట్టుక మీకు ప్రత్యక్షానుభవంచేత తెలిసిన సత్యమా లేక ఎవరిలో చెప్తే తెలిసిన సత్యమా ఎవరిలో చెప్తే తెలిసిన సత్యం అహం బ్రాహ్మణ అని వీడు అన్నాడు ఈ బ్రాహ్మణత్వము ప్రత్యక్షానుభవం చేత తెలిసిన సత్యమా ఎవడో చెప్తే తెలిసిన సత్యమా ఎవరో చెప్తే తెలిసిన సత్యం ఐఆమ్ కాలిఫోర్నియన్ అదేమిటి ఎవరో చెప్తే తెలిసిన సత్యం కావండి ఫలానా వాడి కొడుకును నేను ఇదేమిటి ఎవరో చెప్తే తెలిసిన సత్యం భారతీయుడను నేను అది ఎవరో చెప్తే తెలిసిన సత్యం ఇప్పుడు మీ గురించి మీరు ఎన్ని అనుకుంటున్నారో అవన్నీ కూడా లేకపోతే ఇంకొకటి అడుగుతా నేను మనుష్యుడను ఇది మీకు అనుభవాన్ని బట్టి తెలుసుకున్న సత్యమా ఎవరో చెప్తే తెలిసిన సత్యమా ఎవరో చెప్తే నేను పురుషుడను నేను స్త్రీని ఇది మీ అనుభవాన్ని బట్టి తెలిసిన సత్యమా ఎవరో చెప్తే తెలిసిన సత్యమా మీ గురించి మీరు అనుకునే వాటిల్లో మీకు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసున్నది ఏమిటి ఎవళ్ళో చెప్తే తెలిసి స్వీకరించినది ఏది మీరు మీరు లెక్క వేసుకోండి మీరు లెక్క వేసుకోండి క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ నేషనాలిటీ రీజియనాలిటీ రీజియన్ ఐడెంటిఫికేషన్ తర్వాత స్టేటస్ సోషల్ స్టేటస్ తర్వాత ఎకనామిక్ స్టేటస్ తర్వాత జెండర్ ఈ సర్వము కూడా ఎవరిలో చెప్తే మీరు తెలుసుకున్నదే తప్ప మీ గురించి మీ గురించే ఎవళ్ళో చెప్పిన దాన్ని విని అది సత్యం అనుకోబట్టి మీకు ఇవన్నీ వచ్చే తప్ప మీ ప్రత్యక్షానుభవం ద్వారా మీ గురించి మీకు తెలుసున్నది ఏది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి వాటే అంటే ఇన్వెస్టిగేషన్ అదే హూఎంఐ అనే ఇన్వెస్టిగేషను రమణ మహర్షి చెప్పేవారు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయమని హూఎంఐ ఇన్వెస్టిగేట్ చేయమని ఆ ఇన్వెస్టిగేషన్లో మీ గురించి మీకు ఇతరులు చెప్పగా తెలుసుకున్న దానిని స్వీకరించడం మానేసి మాన్యత అంటారు దాన్ని మాన్యత యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ అదర్స్ సే అబౌట్ యూ అవన్నీ తిరస్కరించి కేవలము మీ ప్రత్యక్షానుభవం చేత మీ గురించి మీకు ఎంత తెలుసో అది మీరు చెప్పండి చెప్తే నేను ఉన్నాను అయామ్ అహమస్మి అంత మాత్రమే మీ గురించి మీరు చెప్పగలుగుతారు అహమస్మి అని చెప్పగలుగుతారు తప్ప ఇంకా వేరే ఏమీ మీరు చెప్పలేరు మిగిలినదంతా కూడా కేవలము స్వీకరించటం చేత తెలుసు స్వీకరించి తన నెత్తి మీద ఆరోపించుకున్నదే తప్ప దాంట్లో వాస్తవ వాస్తవం మీకు ప్రత్యక్షానుభవం లేదు వాస్తవమో మానిందో అది వేరే సంగతి మీ ప్రత్యక్షానుభవంలో అయాం నెస్ తప్ప మరేమీ లేదండి మీ నేను సింహరాశిలో పుట్టాను ఇది మీకు ప్రత్యక్షానుభవమా ఎవరోలో చెప్తే తెలిసిందా కాబట్టి ఈ రకంగా జాయమానం అంటే జాయమానత్వేన ఉపలభ్యమానం ఉడుతోంది సాగుతోంది గిట్టుతోంది అని ఈ విధంగా వీడు స్వీకరించడం చేత అలా భాషిస్తోంది తప్ప వాస్తవంలో జాతి అనేది ఏది లేదు ఏ న ప్రకారేణాయతే సర్వత ఏ విధంగానై నైనా పుట్టుకలేనిది అది మీకు నేను చెప్తాను నువ్వు ఇప్పుడు పుట్టావు అప్పుడు ఈ పుట్టుకుని బట్టి ఇలా అయింది ఆ పుట్టుకుని బట్టి అలా అయింది ఇప్పుడు ఒకటి జాతకం రాయించాడు ఈ జాతకాలం ఇది నాకు ఇదో సంస్కారం ఏమిటో నాకు అర్థమయ్యే ప్లీజ్ బేర్ విత్ మీ ఒక ఆయన జాతకం రాయించాడు ఆ జాతకం రాయిస్తే దాంట్లో ఏమనుంది నీకు పెళ్ళి అయిన తరు పిల్లలు పుడతారు కూడా ఉంది ఆ జాతకంలో వీడికి పెళ్ళి లేదు బిటోదు పిల్లలు లేదు ఏమీ లేదు అప్పుడు మీరు రాసిన జాతకం తప్పండి ఎందుకంటే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు అంటే అవును నువ్వు ఏది చూడండి అవును నువ్వు ఎక్కడ పుట్టావా ఫలా పుట్టావు అక్కడ పుట్టేవా ఇంకో పక్క ఊళ్ళో పుట్టేవా లేదు అక్కడే పుట్టానాయా బాబు హాస్పిటల్లో పుట్టాను ఓకే ఆ టైం ఎంత పది ముప్పై కాదు మేబీ ఫైవ్ మినిట్స్ ఎర్లీ అంటే ఫైవ్ మినిట్స్ ఎర్లీయర్ ఇప్పుడు పుట్టేడు అన్నది ఇప్పుడు హాస్పిటల్లో పుట్టేడు టైం ఎలా చేస్తారండి ఎలా చేస్తారు ఏదో ఆ లస్ బయటకు వచ్చి ఎప్పుడో ఏదో ఉంటుంది ఒకప్పుడు ఓ ఓ దస్ మినిట్ ఇదరుధరు పోతాయి భవి ఫిక్స్డ్ ఎక్కడ కుదురుతుంది ఏదో పది నిమిషాలు ఇటు అటు అవుతుంది అయితే అదిగో అలా ఉండబట్టే నీకు జాతకం సరిగ్గా రాలేదు ఇప్పుడు దీనికి వ్యవస్థే ఉందండి తర్వాత దీన్ని ఇంకొంచెం మరీ విశ్లేషణ చేస్తే బాగుండదు కాబట్టి నేను నోరు మూసి కూరుకుంటున్నా ఫలానా అప్పుడు పుట్టేడు మీరు ఎలా వ్యవస్థ చేస్తారండి ఏడిచేనప్పుడు వ్యవస్థన ఒకప్పుడు శిశువు ఒక శిశువు పుట్టగానే ఏడవచ్చు ఇంకో శిశువు ఐదు నిమిషాల తర్వాత ఏడవచ్చు పది నిమిషాల తర్వాత ఏమిటి వ్యవస్థ గుడికి బారి దూరంలో ఏదో నడుస్తుంది అరగంట ఇటు నడుస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం సరిపడచ్చు కూడా అరగంట ఇటైనా అటైనా అదే నక్షత్రం అదే పాదం సరిపడచ్చు ఒకప్పుడు సరిపడకపోవచ్చు చాలా అవ్యవస్థితంగా ఉంటుంది ఎందుకులేండి ఆ మీమాంసెందుకు అసలు పుట్టుకనే మేము స్వీకరించడం లేదు సర్వత నజాయతే అసలు నజ ఎందుకంటే నేను పుట్టేను పుట్టేను అనుకుంటూ ఉంటే ఈ శాస్త్రం ముందుకు సాగదు ఇది అజాతి సమతాంగతం మీరు జాతి అనగానే పుట్టాను అనగానే ఏ వంశంలో పుట్టావు ఏ తల్లిదండ్రులకు పుట్టావు ఎప్పుడు పుట్టావు ఏ రాశిలో పుట్టావు ఏ నక్షత్రంలో పుట్టావు అని ఇంత ఘోళ ఫలానా నక్షత్రంలో పుట్టేనో అనగానే అది యమనక్షత్రమా దేవనక్షత్రమా మనుష్య నక్షత్రమా అమ్మ బాబా యమనక్షత్రం అని చెప్పారనుకోండి వాడు బతుకంతా కూడా ఆ నక్షత్రము యొక్క భావన యొక్క బరువు బతుకుతాడు ఆ మనిషి మూలా నక్షత్రంలో పుట్టేవు నువ్వు మనిషిని పట్టుకునే మూలా నక్షత్రంలో పుట్టేవో అన్నారు లేకపోతే ఆ అమ్మాయిని నువ్వు మూలా నక్షత్రంలో పుట్టేవో అన్నారు అనేప్పటికీ నేను మూలా నక్షత్రంలో పుట్టాను అనే ఒక భారంతో తోట ఆ మనిషి బతుకుంటుంది ఏదో సుఖంగా సంసారం గడిచిపోతున్నంత సేపు ఆ బరువు అనిపించదు ఏదైనా తేడా వస్తే అది అనిపిస్తుంది రోహిణీ నక్షత్రంలో పుట్టాడు వీడు మేనమా ఎప్పుడు వీడికేసి అలా కురతరు లాంటి అంచేతనే వీడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు వీడు హైదరాబాద్లో పుట్టాడు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఎప్పుడు పుట్టాడు నిన్న పుట్టాడు నక్షత్రం ఏమిటి రోహిణి వాడు మేనమా ఢిల్లీలో ఉన్నాడు వాడు వెక్క వెంటనే విమానం ఎక్కి పదకొండో రోజుకి ఇక్కడికి వచ్చి శాంతి చేసుకుంటాడు పదకొండో రోజులు వచ్చి ఎందుకు రా శాంతి అంటే వీడు వీడు రోహిణిలో పుట్టాడు రాబాబు నా ప్రాణం ఎక్కడే తీసుకొస్తాడు పైకి మాత్రమా మేనల్లుడు మేనల్లుడు అంటాడు లోపల మాత్రం విక్కు విక్కు వడ్డ బతుకుతాడు కాబట్టి మీకు అజాతి అంటేనే అకార్పణ్యం ఉంటుంది మీరు జాతి అంటే ఇంకా కార్పణ్యమే వీడు బతుకంతా కార్పణ్యమే అజాతి బస్ ఓహి బాత్ అజమేవ బ్రహ్మభవతి తను అజాత ఆత్మస్వరూపుడునో తెలుసుకుని వీడు అజం బ్రహ్మ అయిపోతాడంటే అజం బ్రహ్మయే అయి ఉన్నాడు తెలుసుకుంటే అయిపోవడమే ఇంకా కొత్తగా వీడేమీ చేయనక్కర్లేదు ఇప్పుడు మోక్షం ఇదే మోక్షం అంటే అజం బ్రహ్మభవతి పుట్టుకలేని బ్రహ్మ అయిపోతాడు అంతే బ్రహ్మైభవనమే బ్రహ్మ అయిపోవడమే మోక్షము అంటాయి అయితే మోక్షము అనేది ఏమంటే ఏదైనా కృషి కర్మ చేస్తే ప్రయత్నం చేస్తే సిద్ధించాలి కానీ ఊరికే నాకు పుట్టుక లేదు అని తెలిసేసుకుంటే అదేం మోక్షము అంటే చూడండి మోక్షం ప్రయత్న సాధ్యమైతే ప్రయత్నం వల్ల లభించిన మోక్షం మళ్ళీ మరో కాలంలో పోతుంది ఏమండే ఇప్పుడు నేను కర్తను అని వీడు అనుకున్నాడు అనుకోండి కర్త అయిన వాడు ఏం చేస్తాడు కర్మైనా చేస్తాడు ఉపాసనైనా చేస్తాడు ఈ కర్తలు మామూలుగా మీకు ఆ పరిభాష కూడా ఉంది ఏమంటే కర్త ఎవరండి అని అడుగుతారు జిజ్ఞేషాలకు వెళితే కర్త ఎవరండి అని అడుగుతారు కర్తాచే ఆక్షేపలభ్యూ వివాహానికి వెళ్ళారనుకోండి ఏమని అడుగుతారు ఏమంటే కన్యాదాత ఎవరండి అని అడుగుతారా అడగరా ఎందుకంటే వివాహం అంటే కన్యాదానం కన్యాదానానికి కర్త కన్యాదాత ఎక్కడైనా ఫం ఫీస్ట్ అవుతుందనుకోండి ఎవరన్నా హోస్ట్ ఎవరన్నా అని అడుగుతారు సో యజ్ఞానికి కర్త ఎవరన్నా అడుగుతారు ఉపాసన ఉందనుకోండి ఉపాసనకి కర్త ఎవరు ఉంటారు కాబట్టి కర్త అనేవాడు కర్మ చేస్తాడు కర్మ వల్ల మోక్షం వస్తుందా రాదు కర్త అనేవాడు ఉపాసన చేస్తాడు ఉపాసన వల్ల మోక్షం వస్తుందా అది రాదు అసలు కర్తృత్వమే అజ్ఞాన కల్పితం అయితే కర్తృత్వ భావన ఉన్నంత వరకు నిష్కామ కర్మయోగాన్ని మీరు అనుష్ఠించినట్లయితే లేకపోతే నిష్కామంగా మీరు ఉపాసన చేసినట్లయితే దాని ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి ఆ శుద్ధమైన అంతఃకరణంలో స్వరూప జ్ఞానం కలుగుతుంది నా స్వరూపము ఇప్పుడు ఆత్మ ఆకాశము వలె సమము వైషమ్య రహితము నేను చెప్తే మీరు తలకాయ ఊపాలంటే మీ అంతఃకరణల్లో కొంత శుద్ధి ఉండాలి మీకు ఆ శుద్ధి ఉండబట్టి మీరు తనకాయ ఊపితే మళ్ళీ మొన్నడు క్లాసుకు వస్తున్నారు ఆ శుద్ధి లేనివాడిని తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టారనుకోండి వాడు మొన్నాడు క్లాస్కి రాడింక ఎందుకంటే ఏమిటండి ఈయన ఇలా కర్త కాకపోవడం ఏమిటండి కర్త కాకపోతే ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నట్టని వాడికి ఆ వైరుధ్యంలో పడిపోయి మళ్ళీ రాడింక అంచేతనే కర్మఠుడు క్లాసులో కూర్చోడు వేదాంతా క్లాసులో ఒకవేళ కూర్చున్నా స్వామీజీ మీద ఉండేటువంటి మర్యాద కోసం కూర్చున్నాడు కొంతమంది క్లాసుల్లో కూర్చుంటారు ఎందుకంటే స్వామీజీ కంటపడుతూ ఉండాలన్న వీడు క్లాసు వినేస్తున్నాడు అని స్వామీజీ నోటీసులో పడుతుంది హాజరు హాజరు పడుతుంది హాజరు పడిపోగానే అలా స్వామీజీ కళ్ళు కూసుకోగానే వీడు పడుతుంది అడిగక్కర్లేదు స్వామీజీ కంటపడుతూ ఉండాలనుకో అలా ఉంటుంది అదో వ్యవస్థ ఇప్పుడు స్వామీజీ ఓ పెద్ద ఆశ్రమం నడిపిస్తున్నారు అనుకోండి ఆశ్రమంలో పది ఉద్యోగాలు ఉన్నాయనుకోండి అప్పుడు మరి స్వామీజీ కంటపడడం అవసరమా కదా మరి సంసారం ఉంటాయి ఉంటుంది కాబట్టి అంతఃకరణ శుద్ధి లేనివాడు ఈ క్లాసులో కూర్చోలేడు తర్వాత వేదాంతంలో మీరు తత్వబోధ ఆత్మబోధ ఇలాంటి రెండు మూడు టెక్స్ట్లు చదివేస్తే కూడా సరిపడతాం అది కూడా సరిపడదు చాలా లోతైన ఆత్మ విచారానికి మీరు సంసిద్ధులైతేనే క్లాసులో కూర్చోగలుగుతారు అటువంటి అంతఃకరణ శుద్ధి మీకు కర్తగా ఉండి సకామ కర్మలు చేస్తుంటే రాదు కర్తగా ఉండి సకామ ఉపాసనలు చేస్తే రాదు కర్తగా ఉండి నిష్కామ కర్మానుష్ఠాన కర్మయోగం చేస్తేనే వస్తుంది కాబట్టి అంతవరకే కర్త కర్మకి ఉపాసనకి ప్రయోజనం ఆ ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమవుతుందో అప్పుడు స్వరూప జ్ఞానం కలుగుతుంది ఆ స్వరూప జ్ఞానము అజము అని తెలుస్తుంది దాని పేరే మోక్షము అది టైమ్లెస్ అది కాలానికి అతీతమైనది కాల ప్రవాహంలో ఉండేది కాదండి కాలప్రవాహంలో ఉంటే ఓ కాలంలో వచ్చింది పుట్టింది అన్నమాట మోక్షం పుట్టింది పుట్టిన మోక్షం మళ్ళీ పుట్టింది కాబట్టి ఇక్కడ వీడు బ్రహ్మ కొత్తగా అయ్యేదేమీ లేదు బ్రహ్మస్వరూపుడు అయ్యే ఉండియే బ్రహ్మ భవతి తను బ్రహ్మని తెలుసుకోవటమే అంతకుముందు తెలియనిది ఇప్పుడు తెలియడమే అంచేతనే ఇంతకుముందు చెప్పాను అప్రాప్ రెండు రకాలు పొందటము రెండు రకాలు అప్రాప్తస్య ప్రాప్తి ప్రాప్త ప్రాప్తి పొందబడనిది పొందాలి తన దగ్గర లేని దాన్ని తాను పొందాలి అంటే కర్మని చేసి పొందాలి అయితే ఉపాసన చేసి పొందాలి తను ఏదై ఉన్నాడో దాన్ని పొందాలి అంటే అక్కడ కర్మా ఉపాసన పనికిరావు జ్ఞానమే తాను ఫలా తను తాను స్పేస్ లైక్ అవేర్నెస్ అని తెలుసుకోవడమే మోక్షం ఇది ప్రాప్త్య ప్రాప్తి పొందబడి ఉన్నదే తిరిగి పొందాడు అంటే అర్థమేంటండి పొందబడిన దాన్నే పొందాడు అంటే ప్రాప్త అప్రాప్తత్వ భ్రమ నివృత్తి ఏది ప్రాప్తమో అది ప్రాప్తము కాలేదు అనే భ్రమ ఏదిగలదో ఆ భ్రమ యొక్క నివారణే అంతే కదండి నా జేబులో డబ్బులు ఉన్నాయి ఉన్నాయని తెలియదు తెలుసుకున్నాను దొరికాయన్నారు ఏం దొరికాయి ఏ దొరికింది ఏది లేదు దొరకలేదనే భ్రమ పోయిందంతే కాబట్టి ప్రాప్తస్య ప్రాప్తి అంటే కూడా ప్రాప్తమైనది ప్రాప్తమైనదని కాదు ప్రాప్తమైనదాని ఎడల ప్రాప్తము కాదు అనే భ్రమ తొలగిపోతాయే అంతే అజం బ్రహ్మ భవతి అయితే సాధన ఎందుకు చేయటం ఇప్పుడు వీడు బ్రహ్మస్వరూపుడే ఉంటే మళ్ళీ ఈ సాధన ఏమిటి కొత్తగా ఈ సాధన ఆ సాధన సాధన చేస్తూ ఉంటాం కదా శ్రవణ మరణాన్ని చేసిన కూడా ఒక సాధనే ఈ సాధన ఎందుకు చేయటము అంటే తాను అజమైన బ్రహ్మాని తెలుసుకోవటానికి ఏ ప్రతిబంధకములు గలవో ఆ ప్రతిబంధకముల యొక్క నివారణ కొరకు మాత్రమే సాధన ఆ ప్రతిబంధకాలు ఏమిటంటే విషయాసక్తి ఇప్పుడు ఉదాహరణకి వస్తువు ఉందనుకోండి దీని మీద ఆసక్తి దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుని ఆపరేట్ చేయడం గురించి నేను ఇది నాది అని ఆ మమా అభిమానం వస్తువు మీద ఆసక్తి లేకపోతే భోగాల మీద ఆసక్తి భోగాసక్తి కామనాసక్తి ఓ కోరిక పుడుతుంది కోరిక వ్యర్థం రాని ఎవడైనా అంటే వీడికి కోపం వస్తుంది కామన వద్దు అంటే కోపం వస్తుంది కామన వద్దు అంటే అడేవిటండి ఈయన నేను ఎక్కడో చోట గీతా శ్లోకం చెప్తున్నా సో ఏమనుంది కామనల్ని విడిచిపెట్టదని ఉంటుంది గీతలో మీకు సో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థం అనోగత ఎప్పుడైతే సకల కామనలను ప్రకర్షణ జహాతి అంటారు భాష్యకాలలో నిర్మూలంగా వీడు విడిచిపెట్టేస్తాడో అని ఉంటుంది చెప్తూ ఉంటే కామనల్ని అలా అని ఒక ఆయన అడిగారు వన్లండి అలా ఉంది కదా వాక్యం అది చెప్తున్నానంటే వాక్యం అలా ఉండడం అని కోపం వచ్చింది ఆయన చెప్తాను కాబట్టి దాన్నే కామనాసక్తి అంటారు ఆయనకు ఒక కామన ఉంది ఇప్పుడు నేను చెప్పింది ఆయన కామనకి ఆఘాతం కింద తగిలింది వెళ్ళి ఆయనకుండే కామన మీద ఆయనకి ప్రీతి దాన్ని కామన్ ఆసక్తి అర్థం ఏమిటి కామనని పరీక్ష చేసే అవకాశం కూడా ఉండదు ఇంకా ఇప్పుడు నాకు కారు మీద కోరిక ఉందండి నా కోరిక మీద నాకు ప్రేమ ఉందండి ఐ లవ్ మై డిజైర్స్ వాట్ యూ మీన్ మై డిజైర్ ఈజ్ నాట్ యూస్లెస్ ఇట్స్ ఎ యూస్ఫుల్ డిజైర్ అంటాను అర్థం ఏంటి కామన్ ఇంద్రి ఆసక్తి ఇంద్రియాల మీద ఆసక్తి అంతఃకరణ ఆసక్తి ఇంద్రియాల మీద ఆసక్తి అంటే ఏమిటి కన్ను కొంచెం చూపు తేడా వచ్చిందనుకోండి బెంగపెట్టుకుంటాడు చెవి వినికిడి తేడా వచ్చిందనుకోండి బెంగపెట్టుకుంటాడు ఆత్మస్వరూపము అశబ్దం నీకు వినికిడు ఉంటేనేమీ లేకపోతే నేను అశబ్దం కదా ఆత్మస్వరూపము ధృతరాష్ట్రుడికి చూపిచ్చాడు శ్రీకృష్ణుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ఏమన్నాడు నాకు మళ్ళీ వాపసు నా అంధత్వం నాకు ఇచ్చే ఉన్నాడు నేను వీళ్ళు చేసి అఘాయిచ్చాను నేను చూడలేను నాకు నా అంధత్వం నాకు ఇచ్చే ఉన్నాడు అంటే ఓ సెన్స్లో అతనికి రూపాసక్తి లేదని స్పష్టమైంది కదా ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు ధ్యానానికి కళ్ళు తెరిచిదాకా లోపలేదో ప్రెషర్ కుక్కర్ ఉన్నట్టు ప్రెషర్ ఉంటుంది ఎందువల్ల ఎందువల్ల రూపాసక్తి ఏముందో చూడాలట అక్కడ ఏమిటో విన వాళ్ళు చెప్పుకుంటున్నది ఏమిటో వినాలి శబ్దాసక్తి దీన్ని ఇంద్రియాసక్తి అంటారు కాబట్టి ఇంద్రియాసక్తి అంతఃకరణ ఆసక్తి అంతఃకరణంలో సుఖదుఖాలు ఉదయిస్తూ ఉంటాయి ఆ సుఖ దుఃఖంలో ఏడల ఆసక్తి ఉంటుంది అంటే దుఃఖం రాకూడదు సుఖం రావాలి అనే ఆసక్తి అంతఃకరణ ఏడలు ఆసక్తి ఉండకూడదు అంతఃకరణ ఏడలు నిరాసక్తంగా ఉండాలి అంటే ఏమిటి మనస్సులో సుఖం వచ్చినా అభ్యంతరం లేదు దుఃఖం వచ్చినా అభ్యంతరం లేదు మనస్సుకు నేను సాక్షిని తప్ప నేను మనస్సు కాదు అనే సత్యాన్ని వీటి తెలుసుకోవాలి అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే అంతఃకరణాసక్తి ఉంటే తెలుసుకోలేడు అలాగే కర్తృత్వాసక్తి నేను కర్తని అని బల్లబుద్ది చెప్తాడు కర్తృత్వం అనేది కల్పితము అంటే అర్థం చేసుకో ఆ ఒప్పు కూడా అసలు కర్తృత్వం కాదు కల్పితం అంటే ఇప్పుడు ఓ లక్ష రూపాయలు పెట్టి ఓ పెద్ద దానం ఏదో చేసి అక్కడ ఫ్లేగ్ పెట్టిస్తాడు వాడి దగ్గరికి వెళ్ళి కర్తృత్వం కల్పితాం అంటే ఏమంటాడు ముందు అసలు ప్లేక్ పెట్టారని తెలిసిన తర్వాతనే లక్ష రూపాయలకి చెక్కిస్తాడు వాడి దగ్గరికి వెళ్ళి కర్తృత్వం కల్పితాం సంపద అంతా ఈశ్వరుడి ఇచ్చేవాడు లేడు తీసుకునేవాడు లేడు అంటే మీరు అసలు చందా కూడా వసూలు చేయలేరు అలా ఇచ్చేవాడు కూడా ఇవ్వడం మానేస్తాడు సందా వసూలు చేసేప్పుడు ఏమిటంటే మీరు దాతలండి అంటే అధాతృత్వం కూడా కర్తృత్వమే కదా కర్తృత్వాన్ని బలపరిచి మీరు చంద తీసుకోవాలి కాబట్టి కర్తృత్వాసక్తి కూడా ఆత్మస్వరూపాన్ని కలియడానికి ప్రతిబంధకమే ఇవన్నీ కూడా ఈ ఆసక్తులన్నీ కూడా నేను ఎన్ని ఆసక్తులు చెప్పాను విషయాసక్తి భోగాసక్తి కామనాసక్తి ఇంద్రియాసక్తి అంతఃకరణాసక్తి కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి ఆల్రెడీ కవర్ ఈ ఆసక్తులన్నీ కలిసి పరబ్రహ్మని జీవుడిగా కట్టిపడేశాయి ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆసక్తులన్నింటినీ పరిత్యాగం చేశాడో ఆ జీవుడే పరబ్రహ్మ అయిపోయినాడు మళ్ళీ బ్రహ్మభవతి తం ప్రకారం శృణ్విత్యర్థ ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మగా నిలిచి ఉండే ఉపాయాన్ని నీకు నేను చెప్తాను నీవు జాగ్రత్తగా విను అని ఆశ వక్ష్యామి చెప్పగలను అంటే అర్థం నువ్వు జాగ్రత్తగా విను అని అర్థం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ పూర్ణ